వచ్చినట్టు తెలిసిపోతుంది ఓ దిస్ జెంట్లీ మన్ నోస్ ది ట్రూత్ అని తెలిసిపోతుంది సో సో ఇట్ ఈస్ వెరీ రేర్ థింగ్ ఇట్ ఈస్ వెరీ రియల్లీ రేర్ అస్ట్ తర్వాత తదు తత్ సర్వాశ్రయం అక్షరం బ్రహ్మా స ప్రాణ తదు వాంగ్మన వాచ్యమనశ్చ సర్వాణి చ కరణాన్ని ంతః చైతన్యం చైతన్యాశ్రయోహి అదే అక్కడ తద్వంత అని ఉంది చూసారా కాదు తద్వంతే అదే ఇట్స్ ఏ క్రిటికల్ స్పాట్ ఇట్ ఈస్ మంత్రంలో ఏముంది చూడండి తట్ ఊ అని ఉంది తదు మంత్రంలో ఊ ఉంది కదండి మంత్రంలో ఉందా లేదా మంత్రంలో ఉందా ఇప్పుడు భాష్యకారులు అర్థం రాస్తున్నారు ఎవరి తత్ తత్కి అర్థమేం లేదా అంతః అర్థం తత్ ఊ అంతహి అంతహ అని అర్థం ఇప్పుడు తత్ ఊ అంతః కలిపితే ఏమవుతుంది తద్వంత అవుతుంది అది తత్ అది ఊ అంతః అంటే దానిలోపలమే ఉన్నాయి అనార్థం తద్వంత అంటే అది కలిగి ఉన్నాయి అని కాదు అది వాన్ వంత కాదే తద్వాన్ తద్వంత కాదు ధనవాన్ ధనవంత అలా కాదే కత్ ఉ అంత సో మంత్రంలో కత్ ప్రాణస్తదు వాన అని ఉంది కదా తదు తత్ ఊ అంతః స్వ చైతన్యం అంటే చైతన్యాశ్రయోహి ప్రాణేంద్రియాది సర్వసంఘా అని అర్థం తత్ ఊ అంత తత్ అంటే చైతన్యం ఉ అంటే అంతః కాబట్టి చైతన్యం అంతః అంటే ఈ సర్వము కూడా చైతన్యము లోపల ఏ అంటే దాన్నే వివరించారు ఏమని ప్రాణ ఇంద్రియాది సర్వ సంఘాత చైతన్యాశ్రయోహి అలా ఎలా చెప్పావండి ఇవన్నీ తత్వ వాకు మనహ వాక్కు మనస్సు ఇవన్నీ కూడా దాని లోపల ఉన్నాయి అని అలా చెప్పారు అంటే అదేమి హీ బికాజ్ ఈ ప్రాణేంద్రియ మనస్ సంఘాతమంతా కూడా ఇవన్నీ కూడా చైతన్యాశ్రయ చైతన్యమే ఆశ్రయముగా గలవి దేహము ప్రాణమునందు మనస్సు నుండు ఉంటుంది దేహానికి మూలం ప్రాణము మనస్సు ఆ ప్రాణము దేహం అంటే సెల్స్ కదండి ఆ సెల్స్ ఇండివిజువల్ సెల్స్ దేహం కాదు ఇండివిజువల్ టిష్యూస్ దేహం కాదు ఇండివిజువల్ టిష్యూస్ ఒక స్ట్రక్చర్లో దగ్గరికి చేరి ఉంటే అప్పుడు దేహం అవుతుంది అలా దగ్గరికి చేరి ఎప్పుడు ఉంటాయి ప్రాణాన్ని బట్టి ఉంటాయి ప్రాణశక్తి అండి ప్రాణము జీవ ప్రాణ ధారణే ఆ ప్రాణశక్తి ఆ వైటాలిటీ అది ఏం చేస్తుందంటే ఆ సెల్స్ నింట్ని అలా పొజిషన్లో అట్టబెట్టుకోండి సపోజ్ ప్రాణశక్తి పక్కకి తప్పుకుందనుకోండి ఆ సెల్స్ ఏమవుతాయి ఏకాచు కాబట్టి ఫిజిల్ విడిపోతాయి అంటే విడిపోవడానికి కొంత టైం పడుతుంది వెంటనే విడిపోకపోవచ్చు అంటే మనం చూడడానికి వెంటనే విడిపోయినట్టు అనిపించవు ఇప్పుడు గింజ ఉండే గింజని మీరు అలా పెట్టారనుకోండి సంవత్సరం అయిన తర్వాత మీరు నేలలో వేసి నీళ్లు పోస్తే మొక్క వస్తుంది ఆ గింజను కొద్దిగా ఆయిల్ వేసి పోపు పెట్టినట్టుగా వేయించారనుకోండి అయిపోయింది దాంట్లో ఉండే చైతన్యం పోయిందా ఆ ప్రాణశక్తి పోతున్నాయి అది భోజనం చేయడం తప్ప ఇంకెందుకు వనికిరాదు ఇప్పుడు ఆ గింజ చూడ్డానికి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది దాన్ని తీసుకెళ్లి నేలలో పెట్టి నీళ్లు పోస్తే మొక్క వస్తుందా అయితే మరి దాంట్లో ప్రాణం లేదు మరి ప్రాణం లేదు కదా ప్రాణం పోతే మరి బ్రేక్ అయిపోకుండా దాంట్లో బ్రేక్ అవుతుంది యూ జస్ట్ వెయిట్ ఇట్ విల్ బ్రేక్ ప్రాణం ఉన్న గింజ ఇట్ విల్ నెవర్ బ్రేక్ అలాగే ఉంటుంది సో దేహము విశీర్ణం అయిపోతుంది విడిపోతుంది పెయిన్ పాత్ర దానికి విడిపోతుంది సో మీరు పండుని చెట్టుని చెట్టున పండు ఉందనుకోండి ఎప్పటిల్ పండు నిగ నిగ అలాగే ఉంటుంది అదే తొడిని కోసి రోడ్డు పక్కన పారేసి మొనాడు వెళ్ళి చూడండి ఏమవుతుంది క్రంబులు ఇంకో రెండు రోజులు పోయిన తర్వాత వెళ్ళి చూస్తే అంటుంటుంది పండు పెసరంటూ ఉంటుంది ఎండిపోతుంది ఆ తర్వాత అసలు ఇక్కడ మీకు స్కిన్ కూడా కనపడతుంది మట్టిలో కలిసిపోతుంది ఏ పార్ట్లకు ఆ పార్ట్లు విడిపోతుంది అలా విడిపోకుండగా నిలిపిది ప్రాణము ప్రాణము అంటే ప్రాణము చైతన్యం యొక్క కార్యము ప్రాణము కాబట్టి శరీరము ఉంది అంటే ప్రాణాన్ని బట్టి మనస్సుని బట్టి మనస్సును బట్టి ఉన్నది అని చెప్పడానికి వేరే హేతు ఉంది పొందు అలా చెప్పండి ప్రాణము బట్టి ఉన్నది ఆ ప్రాణము చైతన్యము యొక్క కార్యము కాబట్టి చైతన్య తతు ఇవన్నీ కూడా ఈ వాక్ మనహ దేహము ఇవన్నీ కూడా ఆత్మ చైతన్యము నుందే ఉన్నది మాకు వేదాంతులకు ఆత్మ అంటే అది బ్రహ్మదే సరే ఈశ్వరుడు అదే ఆత్మస్మరణ మాత్రం చేతనే ఈశ్వరుణ్ణి స్మరిస్తే ఎంత పుణ్యమో అందులో ఎట్టి పుణ్యం ఆత్మధ్యానమే ధ్యానం ఆత్మశ్రవణమే యజ్ఞం యాగం అన్నీ సర్వమో ఆత్మే విష్ణు అని మీరంటే అదే ఆత్మే శివుడనంటే అది ఆత్మే అయ్యప్ప అంటే అదే ఆత్మే క్రైస్ట్ అంటే అది ఆత్మే సర్వము ఆత్మయే మగా విఆర్ ఆత్మవాదిన ఆత్మయే సర్వము బికాస్ ఎవ్రీథింగ్ హ్యాజ్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ఆత్మ చైతన్యాశ్రయ ఎవ్రిథింగ్ అబాయిడ్స్ ఇన్ ఆత్మ అది ఆశ్ర ఆశ్రయ అంటే సో ఆ కారణం చెప్తున్నాయి ఈ అక్ష తదేతదక్షరం బ్రహ్మ స ప్రాణ తదు వాంగ్మన దానికో శృతిని కొట్ చేస్తున్నారు ప్రాణస్య ప్రాణం ఇది శృత్యంతరాత్ అక్కడ తద్వంత అన్నది జ్ఞాంతిని కలిగిస్తుంది ఇట్ ఇట్ బి మిస్లీడింగ్ తదంతహాంగా తదంతహాంగా అది ప్రింటింగ్ మిస్టేక్ కదా ఎందుకంటే అంత అక్కడి నుంచి వచ్చింది విడిగా ఉందా వెరీ గుడ్ అంటే సంధి చేయకూడదు ఓకే సో ఇక్కడ సంధి చేశారంటే ఇప్పుడు టెక్స్ట్లో సంధి చేసి పెట్టారు అంతకల్ చేయాలి అవును ప్రాణేంద్రియాది సర్వసంఘాత చైతన్యాశ్రయోహి అని వెనక్కు అన్నయ్య సో ప్రాణస్య ప్రాణం ఇది శృత్యంతరాత్ ఇక్కడ ఏం చెప్పారంటే ప్రాణము మనస్సు వాక్కు అన్నీ ఆత్మచైతన్యము నుండే ఆధార ఆశ్రయము కలిగి ఉన్నవి అని చెప్పారు ఇదే ఇంకో శృతిలో ఇంకో రకంగా చెప్పారు ఏమని చెప్పారంటే ప్రాణస్య ప్రాణము అని చెప్పారు ఇప్పుడు చూడండి ప్రాణము చైతన్యాశ్రితమై ఉన్నది అని ఒక వాక్యం ఫే స్ట్రైట్ ఫార్వర్డ్ స్టేట్మెంట్ కొంచెం పొలిటిక్గా చెప్పినప్పుడు ప్రాణానికి కూడా ప్రాణము చైతన్యము అదే అర్థం ఏమి కదా ఆశ్రయము చైతన్యమని చెప్పడమే కొంచెం పొయిటిక్ గా కొంచెం గరుసుగా చెప్తే అలా చెప్తారు ప్రాణానికి కూడా ప్రాణము చేయటం ఇప్పుడు మాకు భాష ఆయన ఆయనకి భాష అమ్మగారులోనే ఎవడో అన్నాడు అంటే నా అభిప్రాయం ఆయన చెప్పిన మాట మేము వెళ్తాము ఆయన అమ్మగారు చెప్పిన మాట తప్పేం పోతుంది దాంట్లో నేను దృష్టాంతం చెప్తున్నా నథింగ్ రాంగ్ అనేది దా ఇది ఓన్లీ వే దీ రైట్ వే ఆఫ్ సో ఉడికే దృష్టాంతం చెప్తున్నా సో బాస్ ఆఫ్ ది బాస్ అనే సెన్స్ లో వాడడం అలా వాడడం కోసం చెప్పారు సో బాస్ ఆఫ్ ది బాస్ అన్నట్టుగా ప్రాణస్య ప్రాణ అని అలా అతయో ప్రయోగం అటువంటిది నథింగ్ మోర్ దాన్ శ్రోత్రోత్రం అదే అంతే శ్రో ప్రాణస్య ప్రాణ అనేది ఆ రకంగా చెప్పారు ఇది స్టార్ అయితే శ్రోత్ర శ్రోత్రంకి ప్రాణస్య ప్రాణకి చిన్న భేదం ఉంది శ్రోత్రస్య శ్రోత్రంలో రెండో శ్రోత్రం అది ఆత్మ కానీ శ్రోత్ర శబ్దాన్ని ఇండిపెండెంట్గా ఆత్మా అనే అర్థంలో వాడరు లేదు ప్రాణశబ్దాన్ని ఇండిపెండెంట్గా ఆత్మా అనే అర్థంలో వాడతారు ప్రాణశబ్దానికి ఆత్మానే అర్థంలో ప్రయోగం ఉన్నది అత ఏవ ప్రాణహ అనో సూత్రం ఉంటుంది బ్రహ్మసూత్రాల సో ప్రాణశబ్దాన్ని ఆత్మానే సెన్స్లో వాడారు శ్రోత్ర శబ్దాన్ని అప్మాని సెన్స్లో వాడరు దట్ ఈస్ జస్ట్ లైక్ లేదా ఇలాగే ఉంటుంది దాన్ని తవ్వుతున్న కూడా ఇసక పాత్ర అంటారు ఇసక పాత్ర అంటే తెలుసు కదా శాండ్ శాండ్ క్వారీ శాండ్ తీసుకుంటే వస్తూ ఉంటుంది శాండ్ అయిపోవడం అంటే ఉండదు మీరు ఎంత తీసుకొచ్చి వస్తూ ఉంటుంది ఇదే వే మనం వాళ్ళు ఒకటి వేసినా ఒకటి వస్తారు అనుకోండి లేదు మేము తర్వాత అంతశ్చైతన్యం అక్షరం తదో తత్స్యం అది కూడా అక్కడ అంతః అన్నది ఆ ఊరి నుంచి వచ్చింది తదు అని ముందు చూడండి దాని నుంచి మటుకు వచ్చారు అంతః లేకపోతే అదర్వైజ్ ఐ వేర్ ఫ్రమ్ అంతః కమ్స్ సో ప్రాణాదులకు కూడా సూక్ష్మమైనది ఆశ్రయమైనది ప్రాణము లోపల ప్రాణమును నిలబెడుతూ ఆత్మ చైతన్యం ఉంటుంది దేహము లోపల దేహమును నిలబెడుతూ ప్రాణము ఉంటుంది ప్రాణమునకు లోపల ప్రాణమును నిలబెడు లోపల అంటే సూక్ష్మముగా ఆత్మచైతన్యం ఉంటుంది అది aksharam అక్షరము సో తదేతది అక్షరం బ్రహ్మ అది తదేతత్ సత్యం దానికి ఇప్పుడు తదేతత్ సత్యం ఆ ఈ అక్షరపర బ్రహ్మ తదేత సత్యం అది సత్యము సత్యము అంటే ఆయన అర్థం ఏం వస్తారు ఆ వితథం అది ఇప్పుడు ఉంది అని మీరు అనుక్కునే లోపల దాన్ని ఆ ఉంది అనే పూర్వపక్షం చేసేస్తారు పూర్వపక్షం చేయడం అంటే నిరాకరించదాం అని అర్థం దాన్ని వితథమైంది అంటారు ఇప్పుడు ఘటహస్తి అని మీరు అంటారు ఒక అని మీరు అంటారు నా పాఠం వెనకముందు ఉంది ఒక ఇంక ఇప్పుడు అన్నానికి సందేహిస్తారు కదా గట అస్థి అన్నానికి సందేహిస్తారు ఎందుకంటే ఘట అస్తి మీరంటే నేను పవకుంఠ సేపు చెప్పి గటహ అస్తి కాదు మృదేవ అస్థి అని నేనంటాను మృతికేర్చేవో సత్యం నేనన్నాను అంటే శృతం మృతికేర్చేవో సత్యం ఒక ఆయన అన్నారు నాతో ఏంటంటే ఘటమే కానీ మృతికే మట్టే కానీ ఇంకా ఘటనలో ఏదంటారా నేనన్నాను ఏంటండి వృత్తికేత్యేవ సత్యం అని వేదమే చెప్పింది వాచారం గుణం వికారం నామధేయం సత్యం అక్కడ ఆత్మ బ్రహ్మ అవన్నీ అలా అట్టి పెట్టండి దృష్టాంతం దగ్గరే వృత్తికేత్యేవ సత్యం అంటే మట్టి సత్యము అని చెప్పి వేదం చెప్తూ ఉంటే నువ్వు అన్న అన్న తర్వాత వేదం చెప్పింది అంగీకరించాలి వైద్యులు లేకపోతే వైదికులు కాదని ఏదో ఏదో దిస్ సార్ దాట్ సో ఘటము మీరంటే ఘటహస్తి మీరంటే మీరన్నా ఐదు నిమిషాల తర్వాత అది పూర్వపక్షం అయిపోతుంది పూర్వపక్షం అయిపోతుందంటే నిరాకరింపబడుతుంది అని అర్థం దాన్ని వితథము అంటారు కానీ ఆత్మని ఆ విధంగా పూర్వపక్షం చేయుట సంభవము కాదు అవితం అంటే కెనాట్ బీ నిగేటెడ్ అని అర్థం ఘటాన్ని నిగేట్ చేయొచ్చు ఆత్మ నిగేట్ చేస్తారా నిగేట్ చేసేవాని యొక్క స్వరూపమే ఆత్మ కాబట్టి ఆత్మ విచ్ ఇస్ బ్రహ్మన్ కెనాట్ బి నిగేటెడ్ సత్యం అంటే అర్థం అది దట్ విచ్ కెనాట్ బి నిగేటెడ్ దాన్ని శంకరుడు అవితం వితథము చేయ శక్యము కానిది వితథము కానిది అవితం దానికి ఆనందగిరి టీకాకారుడు అశూన్యం ఉంది శూన్యము కానిది సత్యం శూన్యము కానిది తర్వాత అథహ అమృతం అవినాశీ తదో తత్ సత్యం తదమృతం అని ఉంది కదండి మంత్రంలో అది సత్యము కాబట్టే అది అమృతము అంటే వినాశము లేనిది అమృతము అంటే ఏదో లిక్విడ్ అన్నట్టుగా మనకి అలాగా ఐడియా వచ్చేస్తుంది అమృతం అంటే లిక్విడ్ ఏం కాదు అమలుగా ఈ చుట్టుపక్కల ఉన్న లిక్విడ్ వేరు స్వర్గంలో లిక్విడ్ ఉంటుంది దానికి అమృతం అని పేరు అదే ఒక బంగారు పాత్రలో ఉంటుంది మరి పాత్రలోనే ఉండాలి కదా స్వర్గంలో ఉన్నప్పుడు ఇంకా బంగారు పాత్రలో లేకపోతే కుండలో ఉంటుందా ఏమి స్వర్గం కట్టే హిరణ్య పాత్రలోనే ఉంటుంది సో అక్కడ ఉంటుంది ఇప్పుడు ఆ లిక్విడ్ అంత వాల్యుబుల్ అయితే అందరూ వెళ్ళి దాన్ని లాగేస్తారు కాబట్టి దాని చుట్టూ ఏముంటుంది మంట ఉంటుంది దానికి కొండకి పైన వంశమైందేముంటాయి పాములు ఉంటాయి వీటిని భయపెట్టడానికి ఎన్ని ఉండాలి అన్నీ ఉంటాయి పాములు ఉంటాయి మంట ఉంటుంది దాని చుట్టూ కత్తులు పట్టుకుని గంధర్వంలో కాపులా ఉంటారు అది వర్ణన దాని అర్థం అంటే అలాగే దీనికి ఉంటుందని సంభవ ఐ డు నాట్ అప్రిషియేట్ ఇట్ ఎక్కడ కూడా అలాగా చెప్పరు సో మచ్ సో అమృతం అమృతం ఆత్మోతి అని ఉంది ఓ చోట మంత్రం నాకు గుత్తరాట్ల ఎక్కడో అమృతమును పొందును అని ఉంది అమృతమును పొందును అంటే వీళ్ళు వెళ్ళి ఆ కొండ దగ్గరికి ఆ హిరణ్య ఘటన దగ్గరికి వెళ్ళి దాన్ని ఒక కప్పులో తీసుకుని రోడ్లు పోసుకుంటాడని అలాగ అర్థం చెప్తే ప్రమాదం ఉంది అలా చెప్పద్దు అక్కడ శంకర్లు ఏమన్నాశారంటే అమృతం ఆత్మోతి అమృతత్వం ప్రాప్నవతి ఇత్యర్థ అందేశారు అమృతాన్ని పొందుతాడు అంటే అమృతత్వాన్ని పొందుతాడు అని అర్థం అమృతం అనే లిక్విడ్ పొందుతాడని కాదు వినాశము లేని స్థితిని పొందుతాడు అని అంటారు దట్ ఈస్ అవెట్ ఇస్ కాబట్టి అత అమృతం అవినాశి అమృతం అంటే అవినాశి ప్రతిదాన్ని మెటాఫర్కి మెటఫారికల్గా చెప్తే ప్రతిదీ అందంగా ఉంటుంది కానీ ఇది మెటఫర్ అనే సత్యాన్ని తెలుసుకోవటానికి ఒక గాధశీలత ఉండాలి ఒక గాధమైన శీలం లోతుగా తరిచి చూచే స్వభావం ఉండాలి అప్పుడే దాన్ని మెటఫర్ అనే విషయాన్ని తెలుసుకోగలుగుతారు పురికే కథ ఎవళ్ళు ఎదుర్కొండ కూర్చున్న వాళ్ళు క్వశ్చన్ చేయరు టీవీలో చెప్తున్నప్పుడు ఎవరు క్వశ్చన్ చేయరు దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ నోబడీ ఈజ్ రెడీ డేర్ టు క్వశ్చన్ ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజర్ ఉంటాడు టీవీ స్టేషన్లో హీ హీజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాట్ గోసాన్ ఇన్ దాట్ వాడికి ఆ ప్రోగ్రాము పది నిమిషాలు బలం వాడు దానికి రేటింగ్ ఎలా ఉంది మనం ఎంత ఇస్తున్నామో ఎంత పుచ్చుకుంటున్నామో ఆ హడావిడిలో వాడు వాడి చిత్రలహరిలో హడావుడిగా ఉంటాడు కానీ ఈ ప్రోగ్రామ్ గురించి వాడు పెద్ద పట్టించుకో కాబట్టి ఏం చెప్పినా నడిచిపోతుంది బికాస్ దర్ ఇస్ నోబడి టు క్వశ్చన్ సో అలాగే ఉండకూడదు ఈ షుడ్ బి అండర్స్టూడ్ క్లియర్లీ దట్ ఈ క్లారిటీ ఆఫ్ విషన్ దట్ ఈస్ ది హాల్ మార్క్ ఆఫ్ వేదాంత అండ్ భాష్యం ఫస్ట్ సో ఆ మురుతం అంటే అవినాశి వినాశము లేనిది అంటే మీ స్వరూపాన్ని మీరు తెలుసుకోవాలి దాని ఎందుకు మరణము లేదు అది అవినాశి అని చెప్పామనుకోండి పూచి అంతా మీ మీద ఉంటుంది తెలుసుకునే పూచి మీ మీద ఉంటుంది అలా మీరు మాకు వెయ్యి రూపాయలు ఇచ్చినట్లయితే మేము చిన్న పూజలు చేయిస్తాము లేకపోతే యజ్ఞం చేయిస్తాము అప్పుడు మీరు అక్కడికి వెళ్ళగానే మీ చేతిలో అమ్ముడుకొని వేస్తారని అట్లా పోసుకోవచ్చు అంటే ఇది కొంచెం తేలిగ్గా ఉంటుంది దిస్ ఈజ్ ఈజీయట్ టు మనిషి ఎప్పుడూ కూడా షార్ట్ కట్స్కి వెళ్ళిపోతూ ఉంటాడు సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ కాబట్టి అమృతం అంటే లిక్విడ్ ఏమీ కాదు అమృతం అవినాశి వినాశము లేనిది సో ఇప్పుడు పూచి మీద ఉంది అది దాని దానికోసం చెప్పాను నేను అదే ఆయన తద్వోద్ధవ్యం మనసా ఆ అక్షరపర బ్రహ్మని వేధవ్యం దానిని తాడించవలను తాడించవలను అంటే దాన్ని మీరు టార్గెట్ ప్రాక్టీస్ చేయాలి ఇది ముండక ప్రక్రియ ముండకా హ్యాజ్ స్పెషాలిటీ సో ఇక్కడ ఈ టార్గెటింగ్ దాన్ని మీరు తాడించవలేను తాడించడం అంటే తెలుసు కదా కొడుతూ ఉండటం దాన్ని గోన్ హిటింగ్ ఇట్ తాడనము అంటే దాన్ని మీరు తాడనం చేయాలి ఎలా తాడనం చేయాలి మనసా తాడయితవ్యం మనస్సుతో తాడనం చేయాలి మన మనస్సుతో మనం ఏం తాడనం చేస్తూ ఉంటాం సంసారాన్ని తాడనం చేస్తూ ఉంటాం నిరంతరంగా కరెక్టే కదా మీరు చూడండి మనస్సు యొక్క లక్షణం చూడండి మీరు నిద్రలో చిన్న వరకు పడుకునేదాకా మీరు మనస్సుతో దేన్ని తాడనం చేస్తూ ఉంటారు సంసారాన్ని తాడమని చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా సంసారాన్ని తాడమం చేస్తారు ఓ మాల పట్టుకుని ఓ గగనం అయిపోతూ ఉంటుంది సో ఎంత డిసిప్లిన్ అనేది అవసరం అవుతుంది సంసారానికి ఏ డిసిప్లిన్ అక్కర్లేదు ఒక వ్యాపారం తర్వాత వ్యాపారం అంటే పని అర్థం బిజినెస్ అంటే షాప్ పని కాదు పని ఒక పని తర్వాత మరో పని దాని తర్వాత ఇంకో పని దాని తర్వాత మరో పని దాని తర్వాత ఇంకో పని ఇవన్నీ పనులు ఇంక ఈ పనులే ఈ లోపల చీకటి పడుతుంది ఈ లోపల భోజనం చేస్తాం ఇంకేదో అవుతుంది పడుకునే దొరుకుతాం మనస్సుతోటి నిరంతరంగా సంసారాన్ని అలా తారణం చేస్తూ ఉంటారు ఏ మనకేమో సెల్ ఫోన్ ఉంటుంది ఈమెయిల్ ఉంటుంది ల్యాండ్ ఫోన్ ఉంటుంది ఎయిర్ ఫోన్ ఉంటుంది కార్డ్లెస్ ఉంటుంది కార్డు ఫోన్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కాకుండా ఏదో లోకల్ క్లబ్ మెంబర్షిప్ ఉంటుండే ఇది కాకుండా ఎక్కడికి పడితే అక్కడ పూర్వం వాళ్ళు చోట పారస్తే అక్కడే పడింది ఇవర ఎక్కడికి వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్లో ఇవే ఇవి ఉండి ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ సో ఈ విధంగా ఈ సంసారంలోకి మనస్సు పారిపోవటానికి ఎన్ని రకాల ద్వారాలు తెరవాలో అన్ని భగవంతులు ఐదు ద్వారాలు పెడితే మనం ఐదు వేల ద్వారాలు పెట్టుకూర్చున్నాం ఈ ద్వారాలు అన్నిటి ఈ మనస్సు సంసారంలోకి లాల పారిపోతూ ఉంటుంది ఏ మనస్సు సంసారం వాళ్ళకి పారిపోతే సంసారమే మిగులుతుందండి అంటే ఏం మిగలదని అర్థం సంసారం మిక్సే కదా మీరు సంసారాన్ని ఎంత ఎంతో ఎంత సాగతీసినా అది అంతే అది అది కుక్కతో ఒక అది అది బాహుబళ ఎలా ఉండదు అది మిక్సర్ చాలా సూపర్ఫిషియల్ అండ్ సంసారాన్ని ఏదో చేయాలని అనుకోవడం వేస్ట్ వీళ్ళని కన్విన్స్ చేయాలి వాళ్ళని బాగు చేయాలి ఇది సరిచి పెట్టాలి దాన్ని సర్దుబాటు చేయాలి ఇది ఇది అంకులైన వ్యాపారం ఇది ఇదేమో అవి తెలియదు కాదు మీరు ఒకటి సర్దుబాటు చేసేవాడికి మరొకటి తేడా వస్తుంది ఇది ఏదో సామెతో చెప్తారు ఓ చిల్లు మూసేవాడికి మరో చిల్లు తెరుచుకుంటుంది అక్కడికి పరిగెత్తా ఆ చిల్లు మూసేవాడికి ఇంకో చిల్లు బయటకు ఈ సంవసారం ఇది చిల్లు గొప్పది దీన్ని దాన్ని దాన్ని ఏమిటి చేస్తాం మన కర్తవ్యం ఒకటి ఉంటుంది డ్యూటీ పార్టీ ఏదో ఉంటుంది ఆ డ్యూటీ పార్టీ చేసేసి ఓ దండం పెట్టేసి మనస్సుతోటి సంసారాన్ని తాడించక మానేయాలి మానేసి ఇంకేం చేయాలి మనస్సుని అంతర్ముఖం చేసి ఆ మనస్సుతోటి నీవు ఆ అక్షరపరబ్రహ్మను ఆత్మచైతన్యరూప అంతహు ఊ వాంగ్ మనహ వాక్కుకి మనస్సుకి ప్రాణానికి లోపల సూక్ష్మంగా వీటన్నింటికీ ఆశ్రయంగా ఆత్మస్వరూపము గలదు దానిని మనస్సుతో తాడించు చూడండి ఎలాగను మీరు అడగద్దు డూ ఇట్ దర్శ ఎలాగో ఇంకేం చెప్తా ఉన్నాయి ఎలాగంటే ఏం చెప్తారు సో యూ డూ ఇట్ ఎలాగో చెప్పి అంత చెప్పడం అవుతుంది ఫైనల్లీ యూ హూ డూ ఇట్ అని చెప్పే బుద్ధుడు ఏమన్నాడంటే సత్యాన్ని వాక్కుతో చెప్పడం కుదరదు అన్నాడు దేవుడిని ఇంత శాస్త్రం రాసి బుద్ధుడు బుద్ధుని చెప్పింది బుద్ధుని బోధలు కాబట్టి వాక్కుతో చెప్పడం కుదరదు అన్నప్పుడు బుద్ధుని సారణార్థ బోధ అయితే మరో శ్రావస్తి దగ్గర ఆయన చేసిన బోధ అని మనకి రికార్డులు ఉన్నాయి ఏమిటి వాక్కుతో చెప్పకూడదు సత్య చెప్పలేరు సత్యం మరి ఇన్ని రికార్డులు ఇన్ని ఎందుకు చెప్పాడు ఆయన అంటే ఆయన అభిప్రాయం ఏమిటంటే ఉపనషత్రం యొక్క అభిప్రాయము బుద్ధుని అభిప్రాయం సమానమే అభిప్రాయం ఏమిటంటే అటు పాయింట్ చెప్పడం కుదురుతుంది ఇంకా ఆ తర్వాత మీరు ఈ చెప్పిన దాన్ని ఆ వాక్కు ద్వారా సెటిల్ అయిపోయిందని వెన్నం ద్వారా సెటిల్ అయిపోయిందని కాదు ఆ చెప్పిన దాన్ని మీరు మీ అంతటా మీరు మీ హృదయంలో ఆవిష్కరించుకుంటేనే ఆ సత్యం మీకు లభిస్తుంది అనే అభిప్రాయం యు హ్యావ్ టు నో ఇట్ ది వే ద బుద్ధ న్యూ ఇట్ బుద్ధ అంటే సన్ ఆఫ్ సోన్సో అది కాదు బుద్ధ అంట సన్ ఆఫ్ సోన్సో ఈజ్ నాట్ బుద్ధ సన్ ఆఫ్ సోన్సో వై హీ బికమ్స్ బుద్ధ బుద్ధ మీన్స్ ద ఎన్లైట్ అండ్ దట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ బుద్ధ బుద్ధ ది ఎన్లైట్ అండ్ ఆయన ఆ సత్యాన్ని ఆవిష్కరించుకున్నాడు ఫర్ హీ బికమ్ బుద్ధ పీపుల్ వాంట్ టు బీ ద స్టూడెంట్స్ ఆఫ్ బుద్ధ బుద్ధుడు చెప్పాడు స్టూడెంట్స్ అక్కర్లేదరా బాబు మీరు బుద్ధులు కండేం చెప్పాడు సో ఇప్పుడు మీరందరూ బుద్ధులైపోయారనుకోండి మరి నెన్ వే వెర్ డూ ఐ స్టాండ్ మీరు అబుద్ధులుగా ఉంటే నాకేమో స్వామీజీ స్వామీజీ అని శుశ్రూష చేస్తూ నాకు తల్లి కంఫర్టబుల్ మీకు ఇంకో రకంగా కంఫర్టబుల్ ఎందుకంటే ఇవి తెలుసుకోవడం అనే మీకు తప్పిపోతాయి కాబట్టి ఆ రకంగా యు ఆర్ సేఫ్ అండ్ ఈ రకంగా ఐఎమ్ సేఫ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ డిపెండెన్స్ ఇట్ ఈస్ ఇది నో ఫ్రీడమ్ అనేది ఫ్రీడమ్ ఫర్ యూ నార్ ఫర్ సో ఇది మ్యూచువల్ ఇదో ఇంకో కొత్త రకం సంస్ సో ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ ఎగ్నెస్ట్ ఎ పర్టికులర్ సిస్టమ్ బట్ వాట్ మీన్ ఈజ్ ది ట్రూత్ యూ హ్యావ్ టు నో యువర్ సెల్ఫ్ అది అర్థం వాక్తోటి చెప్పటం కష్టము అంటే దాని అర్థం అది డోంట్ ఆస్క్ how. డూ ఇట్ దట్ ఈస్ హౌ ఇట్ ఈ యూ విల్ నో హౌ ఇఫ్ యూ డూ ఇట్ యూ విల్ నో హౌ మన సా తాడయితవ్యం నువ్వు మనస్సుతో సంసారాన్ని తాడించటం మానేసి ఆ మనస్సులో యొక్క మూలం ఉన్నది ఆ మూలాన్ని మనస్సు ఎక్కడి నుంచి పుడుతోంది అది నువ్వు వెతికి పట్టుకో ఎలా వెతకాలి ఎలా వెతకాలి అంటే సో మనసా తాడయితవ్యం దిస్ వే వేదనము అంటే టార్గెట్ హిటింగ్ ది టార్గెట్ టార్గెట్ ని హిట్ ఈ హిటింగ్ ది టార్గెట్ అన్నది This is something unique to Mundaka. Like even Ajhyatma Yoga is the, is the unique uh, teaching there of Kathopanishad. Kathopanishad is Kassarama Ajhyatma Yoga. So Ajhyatma Yoga Dhi Dhumena Mat Devam Fatwa Dheeraha Harsha Shokha Ujahati. That, that is the thesis of Katha. And here the thesis is Veddhavyam. తద్వ్యం దానిని నీవు తాడించవలను అంటే ఏమిటి తాడించడం అంటే అదే తస్మిన్ మన సమాధానం కర్తవ్యం ఇత్య తస్మిన్ అంటే ఆ ఆత్మ చైతన్యమునందు మనస్సుని ఏకాగ్రము చేయవలెను మనస్సుని సమాధానము చేయవలెను ఇగైన్ యుసి సమాధి అన ఒకటి ఉంది సమాధానము సమాధి అనే రెండు పదాలకే అర్థం ఒకటే సమాధి అనే పదానికి ఇంకో అర్థం కూడా ఉంది సందర్భాన్ని బట్టి బట్ సమాధి అని దేన్నైతే యోగులు అంటారో సమాధానము అని దానికే ఆ ప్రక్రియకే అసాధనకే వేదాంతుల యొక్క అర్థం అయితే సమాధి అన్నదాన్ని ఒక రకమైన దాని చుట్టూ ఎ కైండ్ ఆఫ్ మిస్టిసిజంను డెవలప్ చేసి కూర్చోబెడతా మిస్టిసిజం అని ఎప్పుడైతే అన్నామో సో ఫ్యూ పీపుల్ కెన్ డూ ఇట్ అండ్ మనం చేయాల్సిందలా ఏంటంటే ఓ దండం పెట్టి కొంత దక్షిణ ఏమైనా ఇచ్చే సందర్భం టీ ఇచ్చేసి మనం బతి తక్కువ అని అలా అయిపోతుంది మిస్టిసిజం అంటే అర్థమైనట్టు తెలుసు అండి దట్ విచ్ యూ కెనాట్ నో అండ్ హీ కెనాట్ టీచ్ ఈజ్ కాల్డ్ మిస్టిసిజం ఉంటే కదండి టీచ్ చేసేస్తే మీరు తెలిసేసుకుంటే ఇంక మిస్టిసిజమే ఉంది దాంట్లో ఆయన టీచ్ చేయటమో కుదరదు మీరు తెలుసుకోవడమో కుదరదు ఆయన ఎందుకు టీచ్ చేయటం కుదరదు అంటే మీరు తెలుసుకోవడం కుదరదు కాబట్టి ఆయనకి టీచ్ చేయటం కుదరదు మరి ఆయన అసలు ఎవరికైనా ఒకళ్ళకైనా టీచ్ చేస్తారా లేదా టీచ్ చేస్తారు ఇంకా చూస్తున్నారు ఎవరికి టీచ్ చేద్దామని ఒక వారసుడి కోసం చూస్తున్నారు ఆ వారసుడు దొరికిన తర్వాత ఆ వారసుడికి టీచ్ చేస్తారు మరి వారసుడికి ఆ మిస్ట్రీ సిసిమ్ని మరి మా అందరూ మాట్లాడారు మీకందరికీ మీరందరూ ఆయన్ని కొలవండి మీ వారసులు ఆయన వారసు కొలుస్తారు దిస్ హ్యాస్ బికమ్ ఎ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ మెటీరియలిజం సో శృతి యొక్క తాత్పర్యం అది కాదు శృతి యొక్క తాత్పర్యం ఏమిటంటే యూ నాయిట్ యూ హ్యావ్ టు నా ఇట్ ఇట్ ఈజ్ అప్ టు యూ టు నా ఇట్ అలాగే బోధన్నత అలాగే సో అర్థం అర్థం ఏం చేస్తుంది మీ ముఖాన్ని మీకు చూపిస్తుంది అర్థం అంటే ఇట్ ఇంట్ హైడ్ ఎనిథి సో తస్మిన్ మనస్ సమాధానం కర్తవ్యం త్యర్థ కాబట్టి మీ మనస్సును దాని ఎందు సమాధానము అంటే నిలుపుట కానీ మనస్సును నిలపడం ఎలాగండి అంటే చూడండి మనస్సును నిలపడం ఎలాగండి అంటే అది చాలా కఠినమైనదిగా అనిపిస్తుంది బట్ అట్ ది సేమ్ టైం అది సరళమైనది కూడా ఎప్పుడు కూడా కఠినంగా ఉందని ఒక దృష్టికోణంలో మరో దృష్టికోణంలో సరళమే అవుతుంది ఇప్పుడు వంటలో చేయడం రాదనుకోండి అంత కఠినమైన పను అదే కానీ కానీ వంట చేయడం నేర్చుకున్నారనుకోండి అబ్బాయి అదే ఉందండి నేను మహాత్మును కలిశా ఏంటో స్వామీజీ భిక్షాది ఏం చేస్తారంటే ఏదో అలాగే తంటాలు పడుతూ ఉంటారండి ఎవరో భోజనం క్యారీ చేస్తూ ఉంటారు లేదా వెళ్ళి భోజనం చేసి వస్తూ అంటే ఆయన అన్నారు నేను నా భోజనం నేనే చేసేసుకుంటాను అంతకంత సుఖం అంత ఇండిపెండెన్స్ అదే కానీ అని అన్నారు చాలా బాగుంది ఆయన అన్నమాట ఆయన రైస్ వేరే వండడం పప్పు వేరే ఉండడం అనే న్యూసెన్స్ని పెట్టుకోను నాకు అంత రైస్ కావాలని నాకు తెలుసు ఎంత హక్కు కావాలో నాకు తెలుసు ఇది దాంట్లో వేసేసి మనకి ఇప్పుడు మోడర్న్ గా ఇవ్వ గ్యాడ్జెట్స్ వచ్చాయి కుక్కర్లో పెట్టేసి దాని పొయ్యి మీద పెట్టేస్తే పొలగం తయారైపోతుంది సో ఆ పొలగం వడ్డించేసుకోవటం వడ్డీ చేసుకున్నాయి మీకు టేస్ట్ అయితే మన పికిల్ అనేది ఒకదాన్ని డిస్కవర్ చేశారు ఈ పికిళ్ళు అనేది ఏమిటంటే మీ టేస్ట్ బర్డ్స్ అన్నింటికి దట్ దట్ టేక్స్ కేర్ ఆఫ్ హాల్ ది టేస్ట్ బర్డ్స్ కాబట్టి ఒక్కొక్కసారి పిక్కిల్ని పక్కన పెట్టుకున్నట్లయితే టేస్ట్ బట్స్ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ మీకు స్వీటే కావాలనుకుంటే ఏదైనా స్వీట్ ఐటమ్ ఒకటి పెట్టుకోవచ్చు పెద్ద పని ఏం కాదు ఎవరితో పని చెప్తే ఇన్ని సీట్లు తీసుకొచ్చిస్తారు తిని ఓపికే ఉండాలి సో అది పెద్ద ఇష్యూనే కాదు పెరుగు అయిపోయింది దీనికోసం మళ్ళీ వీళ్ళ మీద వాళ్ళ మీద డిపెండ్ అవడం ఎందుకు అంత సరళమైన పని అదే కానీ మరొకటి లేదన్నట్టుగా చెప్పారు ఇన్ మై ఫీలింగ్ ఈ భోజనం తయారు చేయడం తలపోటు వ్యాపారం అది కాదు నా అభిప్రాయం ఇట్ ఈజ్ ఓన్లీ ఆ మైండ్ సెట్ ని సెట్రాక్ట్ చేసుకోవాలంటే ఆ మైండ్ సెట్ ని సెట్రాక్ట్ చేసుకుని దెన్ యూ స్టార్ట్ యు ఫస్ట్ కన్విన్స్ చేస్తారు ఇది పెద్ద కఠినమైన పని కాదు అని మీరు నిర్ణయం చేసుకుంటే దెన్ ఇట్ బికమ్స్ ఈజీ ఇట్ ఈస్ డిఫికల్ట్ అట్ ది సేమ్ టైం ఇట్ ఈజ్ ఈజీ ఇవన్నీ ఇలాగే ఉంటాయి కనుక ఈ మనస్సు సమాధానం అన్నది సో ఎలాగంటే మనస్సులో మీరు దేనిని పదే పదే తలపోస్తూ ఉంటారో దాని మీద సమాధానమును చెందును సమాధానం అంటే అంతే ఏమిటండి సమాధానం సమాధానం అంటే మీరు పదే పదే దేనిని తలపోస్తారో దాని మీద మనస్సు సమాధానమును చెందును ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ ఉంటారు క్రికెట్ ఇంకా రాబోతోంది పదిహేను రోజుల్లో క్రికెట్ మన ఇండియా వాళ్ళు పాకిస్తాన్ వెళ్తారు అప్పటి నుంచి వాళ్ళు దాన్ని మనస్సునే ఏకాగ్రించే మనస్సు సమాధానం అప్పుడే ఆరంభమైపోతుంది దానికి సంబంధించినటువంటి సమాచారం అత్యల్పములైన విషయాలతో సహా అంటే అంపైరు ఏ రకం టోపీ పెట్టుకుంటాడనే పాయింట్ దగ్గర నుంచి ప్రతి ఆస్పెక్ట్ని కూడా అలా మనస్సులో దృఢంగా తెలుసుకుంటూ ఉంటారు దానికోసం అలా ఎదురు తిన్నులు చూస్తూ ఉంటారు ఏ రాజు వచ్చే సమయానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటారా దాన్ని చూస్తూ మనస్సును దాని మీద లగ్నం చేసి వాళ్ళు ఆడిన ఆట ఆట సేపు ఆడతారు ఆరు ఆడతా ఆరు గంటలో ఐదు గంటలో ఆడతారా ఐదు గంటలు మనస్సమాధానం అయిందా లేదా ఆ గంటలకు ముందు పదిహేను రోజులు ఇంచుమించు మనస్సమాధానం అయిందా లేదా సో మనస్సమాధానం కష్టమైన ఎందుకంటారు కష్టమేం కాదు తేలికేది ఎటు వచ్చేటంటే ఆ క్రికెట్ స్థానంలో ఈశ్వరుణ్ణి ప్రతిష్ఠించవదని మీకు ఇష్టదైవాన్ని ప్రతిష్ఠించవచ్చు భక్తి అంటారు లేకపోతే అయాం అహమస్మి ఆ అంతర్ముఖత్వాన్ని నేను మెడిటేషన్లో ఉన్న దాంట్లోనే అంతర్ముఖత్వాన్ని బాగా వ్యాపాడించి నేను చేస్తూ ఉంటాను సో దట్ పాఠం చెప్పి పాఠానికి దానికి రిలేషన్షిప్ ఉంటుందని సో అంతర్ముఖంగా మీరు ఉండే ప్రయత్నం ఫర్ సమ్ టైమ్ నాట్ టూ మచ్ టెన్ మినిట్స్ ఇన్ ది మార్నింగ్ టెన్ ఇన్ ది ఆఫ్టర్నూన్ టెన్ ఇన్ ది న ఈవినింగ్ థర్టీ మినిట్స్ మీరు సమాధానం చేయగలిగితే మీ మనస్సులో వచ్చే పరివర్తన మీ జీవితంలో వచ్చే పరివర్తన మీరే ఆశ్చర్యపోతారు ఏమండి వేదాంత పాఠం వింటుంటే జీవితంలో పరివర్తన వచ్చిందరూ లేదారు లేకుంటారా మీకు తెలియకుండా వస్తుంది ప్రతిరోజు చార్ట్ వేసుకున్నట్టుగా టెంపరేచర్స్ చూసి గ్రాఫ్లు తీసినట్టుగా రాదు మీకు తెలియకుండానే మీకు పరివర్తన వస్తుంది వైరాగ్యం తెలియకుండానే మనకి అలవడుతుంది సో తీవ్రమైన రాగద్వేషాలు సడలు సడలుతాయి కోపాలు తాపాలు రాగాలు ద్వేషాలు బాగా సడలుగుతాయి సో ఈ విధంగా దాన్ని ఇంకొంచెం ప్రాక్టీస్ రూపంగా ఇక్కడ ప్రాక్టీస్కి వస్తున్నాం కదా మన వేద్దవ్యం అంటే సాధన చెప్తున్నారు కనుక ఇక్కడికి జనరల్గా థీరీ చెప్పి ప్రాక్టీస్ కూడా చెప్తాను ఇప్పుడు ప్రాక్టీస్ దగ్గర ఉన్నాం కనుక సో ఏ పర్టికులర్ కైండ్ ఆఫ్ డిసిప్లిన్ ఈజ్ బీయింగ్ అడ్వైజ్డ్ సో మనస తాడయితవ్యం మనస్సమాధానం చేయవలసింది సో ఏమీ చేయచ్చ మనస్సమాధానం అంటే అదేదో ట్రాన్స్ అనో సమ్ స్పెషల్ టెక్నిక్ అనో అలా పెట్టుకున్నట్లయితే మళ్ళీ ఇట్ becomes a trip ఏదైతే బికమ్స్ ఎ ట్రిక్ ఆర్ ఇట్ రిమైన్స్ ఎట్ ఎ డిస్టెన్స్ అలా అయిపోతుంది మనస్సమాధానం చేయాలి ఎప్పుడో యోగా నేర్చుకుని చేయాలి ఇలా అలా అయిపోతుంది అలాగే ఏం అక్కర్లేదు మన సమాధానము అంటే పదే పదే దానినే చింతన చేయుంట అంటే మనసు అది దాని ఉపాయం ఏమిటంటే మనం సంసారాన్నే నిరంతరంగా ఎలా చేయగలుగుతున్నాము తాటనం ఎలా చేయగలుగుతున్నాము అంటే మన వాల్యూ సిస్టమ్ మీద ఫైనల్లీ తాలకం బాయిల్స్ డౌన్ టు దాట్ మన జీవితంలో ఉండే వాల్యూస్ అనే దాని మీద ఆధారపడి ఉంటుంది వాల్యూస్ అనేది కేవలం గృహస్థులకే కాదు సన్యాసులకు కూడా ఏ ఆశ్రమం విద్యార్థులకు కానీ గృహస్థులకు కానీ లేదా సర్వసంఘ పరిత్యాగులు అనబడే వాళ్ళకి కానీ ఎవరికైనా కూడా వాల్యూస్ దే డిటర్మిన్ దే డిటర్మిన్ దిస్ ఏకాగ్రత మనస్సు యొక్క ఏకాగ్రతని వాల్యూస్ డిటర్మిన్ చేస్తాయి మీరు అన్నెసెసరీ వాల్యూస్ని ఫాల్స్ ఫాల్స్ వాల్యూస్ని బాగా నిండా పెట్టి కూర్చున్నారనుకోండి అప్పుడు మీకు మనస్ ఉండదు ఉదాహరణకి రోజు గంట సేపు క్లబ్బులో పేకాటాడడం అనే ఒక పని ఒకటి పెట్టుకున్నారనుకోండి మనస్ సమాధానం ఉండదు ఎందుకంటే మనస్సు హీ హాజ్ సత్యం కైండ్ ఆఫ్ ఓరియంటేషన్ ఆ ఓరియంటేషన్ సంసార అభిముఖంగా పడిపోతే మీకు మళ్ళీ దానికి ఆపోజిట్ ఓరియంటేషన్ రాదు కష్టం అయిపోతుంది కాబట్టి మనస్ రావాలంటే దట్ కైండ్ ఆఫ్ ఆ మెంటల్ ఎనర్జీస్ ఫ్రెక్టర్ అయిపోతూ ఉంటాయి అసలు మనం ఏం చేస్తామంటే ఒక గంటన్నరసేపు ఉపనిషత్తునో లేకపోతే ఏదో శంకర భాష్యమనో పెట్టుకుని కూర్చుంటాం కూర్చుంటే మనస్సు ఏకాగ్రమైపోతుంది మనస్సు సంసారాన్నంతా పక్కన సస్పెండ్ చేసి పక్కన పారేసి మనం ఆత్మనిష్టయంగా ఉంటాం అండ్ వీ హ్యావ్ గెయిన్ సంథింగ్ సమ్ ఫోకస్ వీ హ్యావ్ గెయిన్ వీ అండూ ఇట్ బై నెక్స్ట్ డే ఈవినింగ్ అంటే ఒక అంటే తెలుసునా అంటే ఈ లాభాన్నంతా కూడా మళ్ళీ దాన్ని న్యూట్రలైజ్ చేసి పారాయి ఎందుకని ఇది ఇక్కడతోటి దీనికి స్వస్తి పలికేసి ఇంటికి వెళ్ళేప్పటికీ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ వాల్యూ సిస్టమ్ అక్కడ వెయిట్ చేస్తూ ఉందనుకోండి ఆ సిస్టమ్ లోకి వెళ్ళిపోతారు అది వెళ్ళిపోతూనే ఈ మొత్తం ఇక్కడ వచ్చినటువంటి ఫోకస్ అంతా న్యూట్రలైజ్ మొన్నటి పొద్దున్న మళ్ళీ ఫ్రెష్లీ సంసారికంగా నిద్రలేచేసి మళ్ళీ ఎవ్రీథింగ్ ఇంకా ఏదైనా శేషన్ ఏదైనా ఒక్క పిల్లలు మిగిలి ఉంటే ఆఫ్టర్నూన్ దట్ ఆల్సో ఇస్ టోటల్లీ న్యూట్రలైజ్ and they gain your fresh by using arekinga <laughs> what you have gained today you lose next day what you have uh, focused gain the focus that focus is neutralized arathanga chesina telaithe adi the back and forth te untundi back and forth untad progress undadu back and forth back and forth kontha kaalank progress epudaithe ledho frustration ostundi ఎందుకంటే ఎఫర్ట్ చేస్తున్నట్టు ఉంటుంది ప్రోగ్రెస్ ఉండదు దాంట్లో ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఫ్రస్ట్రేషన్ వస్తే చాలే ఇంకి వేదాంత పాఠం అని మానేస్తారు మానేసి ఇంకేదో పట్టుకుంటారు ఇది గీతలో ఈ శ్లోకం నడుస్తోంది గులారంలో వ్యవసాయాత్మికాభివృద్ధి రేఖ పురుల కానీ అక్కడ శ్రీ బహుశాఖాహ్యమం కాస్త బుద్ధయోగ వ్యవసాయ శ్రీకృష్ణుడు ఒక వార్నింగ్ ఒకటిస్తుంది సో ఇటు నుంచి ఏటో అటు నుంచి ఏటో తిరుగుతూ ఉన్నాం అసలైన తత్వాన్ని పట్టుకున్న తర్వాత ఇటు అటు పరిగెత్తాల్సిన సందర్భం ఉండకూడదు అసలు సరే ది పాయింట్ ఈజ్ సంసారాన్ని పదే పదే మనస్సు చింతన చేయటం అనుభవంలో ఉన్న విషయమే మనస్ యొక్క ఏకాగ్రత మనందరికీ అనుభవంలో ఉన్న సంగతే అదేమి కొత్తది కాదు ఎటు దానికి డైరెక్షన్ ఓరియంటేషన్ ప్రాపర్ గా మనం ఇవ్వాల్సి ఉంటుంది రేపటి నుంచి ఇదో టాపిక్ ఇంకా బాగా నడుస్తుంది అందాము ఎస్మాదేవం హే సోమ్య విద్ధి అక్షరే చేత సమాధత్స్వ సోమ్య విద్ధి బికాజ్ యస్మాదేవం ఈ విధంగా సత్యము ఉన్నది గనుక అమృతము కనుక వినాశి కనుక హే సోమ్య విద్ధి తెలుసుకో ఇంకెక్కడ తెలుసుకోవడం ఏమిటండి తాడనం చేయాలంటూ తెలుసుకో తాడనం చెయ్యాలనే విషయం తెలుసుకో అంటే చేత సమాక్షరే అక్షరే చేత సమాధస్వ అక్షర పరబ్రహ్మ ఎందు చేతస్సుని మనస్సుని సమాధానము చేయుము కళ్ళు తెరిచి చూస్తే బ్రహ్మసర్గ వివేకము సర్వము ఆ పరబ్రహ్మయే నామరూపాలు నామరూపాలగే ఉంటాయేమో పరబ్రహ్మయే అని ఆ లింగములను దర్శించటం సూర్యుడు వాయువు శక్తి ఉనికి లింగాలు ఉన్నాయి కదండీ వీటన్నింటినీ బట్టి పరబ్రహ్మను దర్శించగద్వేషంలోకి అతీతంగా ప్రతి క్షణం ఎదుగుతూ బ్రహ్మసర్గ వివేకం ఉంటారు ఇంకా లోపల ఏకాంతంలో కూర్చుని సంసారానికి సంబంధించినటువంటి ప్రసంగాలు చేసుకోవడం భావన చేస్తూ ఉండటం భార్యాభర్త కలిసి ఉన్నారనుకోండి సంసారానికి సంబంధించిన ప్రసంగం చేయటం సో ఒక్కడే ఉన్నాడనుకోండి సంసారాన్ని భావన చేయటం ఇద్దరు ఉన్నప్పుడు సంసారాన్ని మాట్లాడుకోవడం ఇది చాలినట్టు ఇద్దరు కలిసి ఇంకో ఇద్దరు దగ్గరికి వెళ్ళి వీళ్ళిద్దరు ఇద్దరు నలుగురు కలిసి మరో గ్రూపు దగ్గరికి వెళ్ళి ఇలా సంసారాన్ని విస్తరించుకోవడమే కానీ ఇదేమీ ఉపయోగమైన సారం అయ్యలేదు నిస్సారమని సో పిప్పి అంత పిప్పి పోగేసిందా అది ఉడికే బర్క్ కనబడుతుంది చెప్పిస్తే దాంట్లో సారమేముండదు అలా చూస్తుండగా చేయి జరుగుతుంది ఎందుకంటే నిస్సారం అనేది అలాగే ఉంటుంది ఇప్పుడు గాలి మూట కట్టే గాలి మూట కట్టిందంటే ఏం మిగలదు సో జీవితము మనస్సు అనే వస్త్రంలో సంసారము అనే గాలిని మూట కడితే ఫైనల్ గా ఉడికే మూట అని అనిపించడమే అక్కడ ఏం మిగలదు కాబట్టి చేత అక్షరే సమాధత్స్వ ఆ అక్షర పరబ్రహ్మయే చుట్టూ ఉన్నది లోకాలోకినశ్చ అదే లోపల తదు వాం మన తదు ఊ అంతః అదే మన లోపల వాక్ రూపంగా మనస్సు రూపంగా ఉన్నది సో అధిభూతాన్ని అధిదైవంతో కనెక్షన్ పెట్టుకోవాలి అధ్యాత్మని అధిదైవంతో కనెక్షన్ పెట్టుకోవాలి ఫైనల్గా అధిదైవమే వస్తు అది సత్య మళ్ళీ ఓం పూర్ణముదూర్ణమి పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమైవశిష్యం శాంతిశాంతిశ్శాంతి హరి ఓం శ్రీగురుభ్యో నమీ ఓం త్రీకృష్ణాపణమస్తు